శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చే వి రచితమైన శ్రీ వేదాంత పంచదశి మహావాక్య వివేకమునబడు పంచమ ప్రకరణంలో ఐతరీయ ఉపనిషత్తులోని ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యం నున్న తెలుసుకున్నాము ఇప్పుడు అరవై అంకం చూడండి ఏం రుక్ గతం మహావాక్యార్థం నిరూప్య యజుశాఖాసు మధ్యే బృహదారణ్యకోపనిషత్ గతం బ్రహ్మాస్మి మహావాక్యవిష్కరణ మహావాక్యా లోని ఐతరియ ఆరణ్యకు నందు ఉన్నటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మహావాక్యార్థాన్ని చెప్పి ఇప్పుడు యజుర్వేద అంతర్గతమైనటువంటి బృహదారణ్య ఉపనిషత్తులో ఉన్నటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యం యొక్క అర్థంను నిరూపణ చేయడానికి అహం శబ్దం యొక్క అర్థాన్ని చెప్తున్నాడు అహం బ్రహ్మాస్మి ఇది మహావాక్యం అందులో అహం శబ్దము బ్రహ్మ శబ్దము మరి అస్మి అనేటువంటి క్రియాపదం కూడా ఉంది అందులో మొట్టమొదలు అహంశబ్దం యొక్క అర్థాన్ని చెప్తూ ఉన్నాడు శ్లోకం చదవండి పరిపూర్ణ పరాత్మస్మిన్ దేహే విద్యాధికారి సాక్షిత్వరన్న పరిపూర్ణమైనటువంటి పరమాత్మ అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదర పరమాత్మ విద్యాధికారిణి దేహే అంటే పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఇచ్చగలిగినటువంటి సాధన చతుష్ట సంపన్నుడైన అధికారి పురుషుని యొక్క దేహంలో అంటే ఉపలక్షణంగా స్వయం ప్రకాశమై సంఘాతాన్ని ప్రకాశిస్తున్నటువంటి ఏ సాక్షి చైతన్యం ఉన్నదో అది ఈ అహం బ్రహ్మాసమైనటువంటి మహావాక్యంలోని అహం శబ్దం యొక్క అని శ్లోకార్థం తెలుసుకున్నాము ఇప్పుడు డెబ్బై అంకం చూడండి పరిపూర్ణ అనగా స్వభావత దేశ కాల వస్తుభి అపరిచ్ఛిన్న పరమాత్మ పరిపూర్ణ అంటే దేశకాల వస్తు పరిచ్ఛేద రహితమైనటువంటి ఏ పరమాత్మ ఉన్నదో అది అస్మిన్ అంటే మాయా కల్పితే జగతి ఈ జగత్తులో ఏ విద్యాధికారి ఉన్నాడో విద్యాధికారి అంటే శమధమాది సాధన సంపన్నత్వేన విద్యా సంపాదన యోగ్యే అస్మిన్ శమధమాది సాధనలతో కూడుకున్నటువంటి విద్యను సంపాదించుటకు యోగ్యమైనటువంటి శ్రవణాది అనుష్ఠానవతి దేహే శ్రవణము మననము నిధి ధ్యాసం చేసేటువంటి ఏ అధికారి పురుషుడు ఉన్నాడో అతని యొక్క దేహంలో మనుష్యాది శరీరే అన్నాడు మనుష్యాది శరీరాల్లో ఎవరైనా ఉండుగాక మనుషుడు ఉండొచ్చు పశువు ఉండొచ్చు పక్షి ఉండొచ్చు దేవుడు ఉండొచ్చు రాక్షసుడు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కాని అటువంటి వాడు ఎలా ఉండాలి అంటే చెప్పినాడు విద్యాధికారి అని చెప్పినాడు అంటే శమదమాది సాధనలు సంపన్నుడయ్యి ద్రవణ మననాథులు చేస్తున్నటువంటి వాడు ఎవరైనా సరే సాధన చతుష్ట సంపత్తి కలవాడు అతడు మనిషి కావచ్చు ఏ శరీరంలోనైనా ఉండొచ్చు అటువంటి విద్యాధికారి ఎవరైతే ఉన్నారో అతని బుద్ధే బుద్ధి ఉపలక్షిత సూక్ష్మ శరీరస్య బుద్ధికి సాక్షి ఉన్నటువంటి ఏ చైతన్యం ఉండదు బుద్ధి అని అంటే ఉపలక్షణంగా సూక్ష్మ శరీరం తెలుసుకోవాలి సూక్ష్మ శరీరం అనండి సంపూర్ణ దేహాది సంఘాతం అనండి దాని అంతటి కూడా సాక్షిగా ఉన్నటువంటి వాడు అయితే ఇక్కడ సాక్షి అనే శబ్దం ప్రయోగించినందువల్ల సూక్ష్మ శరీరం అని చెప్పవలసి వచ్చింది శరీరాన్ని తీసుకుంటే దానికి ద్రష్ట ఇంత తేడా తెలుసుకోండి స్థూల శరీరాన్ని తెలుసుకుంటున్నప్పుడు ద్రష్ట అనబడతాడు సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాన్ని తెలుసుకుంటే అతడు సాక్షి అనబడతాడు అట్లందుకు ఒకటే కదా చైతన్యం ఒకటే కదా ఆత్మ ఒకటే కదా అంటే ఎక్కడైతే చక్షురాది ఇంద్రియముల ద్వారా వస్తువులను తెలుసుకుంటాడో అప్పుడు అతడు ద్రష్ట అనబడతాడు కేవలం అంతఃకణి వృత్తి ద్వారా గానీ కేవలం అవిద్య వృత్తి ద్వారా గానీ ప్రకాశిస్తే అక్కడ సాక్షి అనబడతాడు ఇంత భేదం తెలుసుకోండి అందుకని ఇక్కడ శ్లోకంలో సాక్షి శబ్దం కాబట్టి ఆ సాక్షి శబ్దానికి అర్థం చెప్పాలంటే సూక్ష్మ శరీరానికి సాక్షి అని చెప్పాలి స్థూల శరీరానికి సాక్షి అనకూడదు స్థూల శరీరానికి ద్రష్ట అందుకని సాక్షి శబ్దం యొక్క అపేక్ష చేత సూక్ష్మ శరీరానికి ఏ సాక్షి ఉన్నాడు ఇక్కడ ఈ విద్యను సంపాదించుకోవాలనేటువంటి జిజ్ఞాస చేత శ్రమదమాది సాధనాలతో యుక్తమైనటువంటి శ్రవణాదులు చేస్తున్నటువంటి ఏ అధికారి పురుషుడు ఆ పురుషుని యొక్క దేహము బుద్ధికి ఎవరైతే సాక్షిగా ఉన్నాడో అంటే సూక్ష్మ శరీరానికి సాక్షిగా ఎవరైతే ఉన్నారో ఆ సాక్షియే సాక్షితయా అవికారిత్వేన అవభాసకత స్థిత్వ అంటే అవస్థాయా సూక్ష్మ శరీరానికి సాక్షి రూపంలో అంటే నిర్వికార రూపం అయ్యి ఆ సూక్ష్మ శరీరానికి అవభాషకుడై ఉన్నటువంటి అంటే ప్రకాశ మాన ప్రకాశిస్తున్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది అహం ఇతీర్యతే అంటే లక్షణయా అహం పదేన ఉచ్యతే ఇత్యథేత అహం పదం చేత తెలియబడుతుంది అహం పదానికి లక్ష్యార్థము ఈ సాక్షి చైతన్యము అని తెలుసుకోవాలి ఎందుకనంటే అహం శబ్దానికి వాచ్యార్థం కూడా ఉంది అందుకని లక్షణయ అని చెప్పినాడు వాచ్యార్థం ఏదైతే ఉందో అక్కడ బ్రహ్మం చేత అభిన్నమ యోగ్యత లేదు ఎందుకనంటే విరోధి అయినటువంటి ఉపాధి భాగం కూడా ఉంది కదా అంతఃకరణం గానీ ఏదైతే ఉపాధి ఉన్నదో ఆ ఉపాధి ఉండగా శుద్ధ చైతన్యంతో ఆ సంభవించదు అందుకని మనము మహావాక్యంలోకి భాగత్యాగ లక్షణ చేసి లక్షణ చేత కేవల శుద్ధ చైతన్యాన్ని మాత్రమే గ్రహించి ఉపాది భాగాన్ని తాగం చేసి ఆ చేతనాలను ఆ భేదంగా తెలుసుకుంటాం మనం అందుకని మరిప్పుడు ఇక్కడ చేత కాకుండా లక్షణయ లక్షణ చేత కూటస్థ చైతన్యము తెలియబడుతుందో ఆ కూటస్థ చైతన్యము సాక్షి చైతన్యమే అహం బ్రహ్మాసమైనటువంటి మహావాక్యంలో అహం శబ్దానికి లక్ష్యార్థము అని మూడో శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము ఇప్పుడు ఒక టిప్పన్ ఉన్నది తెలుసుకోండి పద్నాలుగో టిప్పను ఈ అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యము ఎక్కడొచ్చింది అని అంటే చెప్పినాడు కదా రామకృష్ణ వారు మధ్య బృహదారణ్య ఉపనిషత్ గతస్సు అహం బ్రహ్మాస్మి ఇది మహావాక్యశార్థ అన్నాడు యజుర్వేదంలో ఉన్నటువంటి బృహదారణ్య ఉపనిషత్తులో ఒకటి డాష్ నాలుగు ఈ అహం బ్రహ్మాస్మ మహావాక్యము ఉంది అయితే అక్కడ పూర్తి మంత్రము ఈ విధంగా ఉంది ఆ మంత్రార్థాన్ని సంపూర్ణంగా శ్రీ పండిత్ పీతాంబర్జీ వారు టిప్పన్ ద్వారా చెప్పనున్నారు మొదలు మంత్రం చదువుకుందాం ఆ పూర్తి మంత్రం ఈ విధంగా ఉంది బ్రహ్మ వా ఇదమగ్ర ఆసీత్ తత్మానం ఏ అవేత్ అహం బ్రహ్మాస్మితి తస్మాత్ తత్సర్వం అభవత్ తోయో దేవానా ప్రత్యబుద్ధత స ఏ తద్ అభవత్ तथा ऋषी तथा मनुष्य पश्य ऋषि प्रतिपेअ मनुरभव सूर्य चीतर्ेद अहम ब्रह्मस्मी स इदंस तस्वूचते आत्मा सहति अथ यो अन्यां देवता అన్యో అసౌ అన్యో అహమస్ వేద ఎశురేంస దేవా పశవో మనుష్యం భుంజయ ఏకైక పురుషో దేవాస్ పశు ఆదీయమానే అప్రియ బహుషు తస్మాదేషా తన్న ప్రియేత్ మనుష్యా విద్యు అని పూర్తి మంత్రమున్నది ఇప్పుడు దాని యొక్క అర్థాన్ని మరొక పండిత పీతాంబర్జీ వారు చెప్తున్నారు వినండి పదనాలుగో టి తృతీయ ప్రపాటక అధ్యాయ గత ఇక్కడ వేదానుసారి తృతీయ ప్రపాటకం అని చెప్పింది అని ఒకటో అధ్యాయం నాలుగవ బ్రాహ్మణము పదవ మంత్రము అందులో ఉంది ఈ అహంబ్రహ్మాసం అయినటువంటి మంత్రం చతుర్థ బ్రాహ్మణికి దశమ ఖండికాకే అంతర్గత ఏ మహావాక్యే ఒకటి నాలుగు పదిలో ఉన్నటువంటి మహావాక్యము బృహధరణి ఉపనిషత్తులో సో ఖండిక యే హండిక ఏదైతే ఉందో ఆ మంత్రం ఈ విధంగా ఉంది అని అంటూ మూల మంత్రం చదువుకున్నాము దాని అర్థాన్ని చెప్తున్నాడు ఆగే ప్రబోధితే పూర్వ ఇదం అగ్రే బ్రహ్మ వా ఆశీత్ ఇదం అగ్రే అగ్రే అంటే పూర్వం పూర్వం అంటే దేని పూర్వం ప్రబోధాత్ ప్రబోధం కంటే పూర్వం అంటే జ్ఞానం కరుగుటకు పూర్వము ఏ శరీర విషయ స్థితి పురుషు ఈ శరీరంలో ఉన్నటువంటి పురుషుడు బ్రహ్మ హీ తా బ్రహ్మమే ఉండెను సో ఆత్మకు హి అహం బ్రహ్మాస్మి మై బ్రహ్మ ఐ సే జాంత భయా ఆత్మానం ఏ అవేద్ ఆ బ్రహ్మమే తనను అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు జ్ఞానం కరుగుటకు పూర్వము ఈ శరీరంలో ఏ పురుషుడైతే ఉన్నాడో అతడు బ్రహ్మమే ఉన్నాడు ఆ బ్రహ్మం తనకు తాను ఏమో తెలుసుకున్నాడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు ఐసే జాంతా ఈ విధంగా తెలుసుకున్నాడు తాత సో సర్వాత్మ హోతా భయా కంటే పూర్వము బ్రహ్మమే ఉండే కాని మరి అహం బ్రహ్మాస్మ తెలుసుకున్నాడు ఎప్పుడు తెలుసుకుంటాడు గురు శాస్త్రాన్ని ఆశ్రయించిన తర్వాతనే కదా అహం బ్రహ్మాస్మ అని తెలుసుకున్నాడో తాత సో సర్వాత్మ హోతాభయ బ్రహ్మం అంటే బృహద్ వ్యాప్నోతి బ్రహ్మ సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నది బ్రహ్మము సర్వత్రా అన్నప్పుడు ఎక్కడ లేదు చెప్పండి సకల శరీరాల్లో ఉన్నది జడ వస్తువుల్లో ఉన్నది అన్నిటిలో ఉన్నందువలన అది సర్వాత్మ అయింది అందరి యొక్క ఆత్మ అందరి యొక్క స్వరూపం అయిపోయింది ఆత్మహీనామ స్వరూపం సర్వాత్మ అంటే అందరి యొక్క స్వరూపం బ్రహ్మం జో జో దేవనికే మధ్య తీసుకు జాభయ ఇక అందరి స్వరూపంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మ ఏ ఏ దేవతల చేత తెలియబడుతుందో వారందరు కూడా అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నారు సో ఈ ప్రబుద్ధ ఆత్మ సో బ్రహ్మ హోతా భయ ఎవరైతే నేను బ్రహ్మం అని తెలుసుకున్నాడో దేవతల అతడు బ్రహ్మమే అయిపోయినాడు తైసే ఋషునికే మధ్యసే తైసే మనుష్యానికే మధ్యసే బి జాన్న ఇక అట్లే ఋషుల్లో ఎవరెవరైతే తెలుసుకున్నారో వారు కూడా అహం బ్రహ్మాస్మి తెలుసుకున్నందువలన వారు కూడా బ్రహ్మమే అయిపోయినారు మనుషుల్లో ఎవరెవరైతే అహం బ్రహ్మాసమని తెలుసుకున్నారో వారు కూడా బ్రహ్మమే అవరు సో ప్రసిద్ధి ఏ దేకతా హువామదేవి ఋషి ప్రాప్తి హోతా భయా అట్లే ఈ వామదేవుడు అనేటువంటి ఋషి కూడా నేను బ్రహ్మమును అని తెలుసుకున్నాడు అయితే పూర్వజన్మలో ఇతడు సకల సాధనాల చేత సంపన్నుడై శ్రవణాదులు చేసి పరిపక్వం చెందినటువంటి అంతఃకరణం కలిగిన వాడు ఉన్నాడు ని ఒక్క జన్మ ప్రారంధం అనేది ఉండగా భావి జన్మనిచ్చేటువంటి ప్రారంధం ఉన్నందువల్ల మళ్ళీ తల్లి గర్భంలోకి వచ్చినాడు తల్లి గర్భంలోకి రావడమే తడుగు అతడు వెంటనే జ్ఞానాన్ని పొందినాడు అహం బ్రహ్మాస్తమి జ్ఞానాన్ని పొంది సర్వ నేనే అని ఈ విధంగా తెలుసుకున్నాడు అహం మనురభవం అహం సూర్య మనువును నేనే సూర్యుని నేనే చంద్రుని నేనే సర్వం నేనే విధంగా తెలుసుకున్నాడు వామదేవుడు ఇక అదే ప్రకారంగా ఇంకా ఎవరెవరు ఏ విధంగానైతే సాధన చేసి నేను బ్రహ్మని తెలుసుకుంటారో వారందరు కూడా బ్రహ్మమైపోతారు అయితే ఇసి ఆత్మా హీకు వర్తమాన కాలమే బి జో మనుష్యాదికి అహం బ్రహ్మాసమిసు ప్రకారం జానే ఆ తన శరీరంలో ఉన్నటువంటి ఏ బ్రహ్మమున్నదో ఆ బ్రహ్మమునే నేను బ్రహ్మమునని తెలుసుకున్నాడు జ్ఞానానికి పూర్వము నేను జీవుని అనుకున్నాడు కాని గురుశాస్త్రాన్ని ఆశ్రయించి తాను స్వరూపాన్ని యథార్థంగా తెలుసుకొని అహం బ్రహ్మాస్మి అని వామదేవుడు తెలుసుకున్నాడు అదేవిధంగా ఈ ఆత్మను ఈ కాలంలో కూడా ఎవరెవరైతే గురుశాస్త్రాన్ని ఆశ్రయించి అహం బ్రహ్మాస్మని తెలుసుకుంటారో వారు కూడా బ్రహ్మ రూపులే అయిపోతారు సో ఏ సర్వ సర్వాత్మ హోవే అతడు సర్వాత్ముడే అయిపోతాడు సర్వ వ్యాపకమైనటువంటి బ్రహ్మమే అయిపోతాడు ఎవరు తెలుసుకున్నా సరే మనుషులు పశువులు పక్షులు ఎవరైనా ఉండగాక కాల్సింది ఏమిటి అని అంటే జ్ఞానాన్ని పొందడానికి అధికారిత్వం కావాలి అధికారి అయి ఉంటే సరిపోతుంది స్త్రీలు పురుషులు వాలులు వృద్ధులు ఎవరైనా ఉండాలి వారికి కావలసింది సాధన చతు సంపత్తి ఆ సాధన చతు సంపత్తి ఉంటే ఈ అహంబ్రహ్మాస్మ జ్ఞానాన్ని పొందడానికి వాళ్ళు అర్హులవుతారు మా హి పార్థవ్య పాపయో నయ స్త్రీయో వైశ్యూద్ర స్త్రీ పర అంగతి పునర్బ్రామ పుణ్యా భక్తారా అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా అపి చేతు సుదురాచారో భ మామన భాక్ ఎవరైతే అనన్య చిత్తం చేత అంటే తన చేత అభిన్నంగా నేనే బ్రహ్మము బ్రహ్మమే నేను అని ఈ విధంగా ఓతపోతంగా తన చేత అభిన్నంగా ఎవరైతే నన్ను తెలుసుకుంటారో నన్ను భజిస్తారో అటువంటి వాళ్ళు ఎంత పాపాత్ములైనా సరే బ్రహ్మం తెలుసుకున్న తర్వాత ఇంకా పాపాత్ములు ఉంటారు అప్ప అటువంటి వాళ్ళు స్త్రీయో వైశ్య తుద్ర ఏ పిశ్యూ ఎటువంటి పాపయోనుల్లో ఉండని పశు పక్షి క్రిమి కీటకాల్లో ఉండని ఎవరైతే సాధన చతుర్థ్య సంపత్తి ఉంటారో వాళ్ళు నా స్వరూపాన్ని తెలుసుకోవడానికి అరువులు వాళ్ళు తెలుసుకుంటారు కూడా తెలుసుకున్న వారు ఎంతో మందిని మనం పురాణాల్లో వింటూ ఉన్నాం ఇప్పుడు పక్షి ఉన్నాడు ఎవరు గరత్మంతుడు ఒక పక్షి విశేషం కదా మహా జ్ఞాని ఉన్నాడు యోగ వశిష్టంలో కాకభూషణి అనే కథ వస్తుంది అతడు సృష్టి ఆది కాలం నుంచి జీవించి వాడు కాకూషి అతడు ఒక కాక పక్షి అతడు మహా జ్ఞాని అని చెప్పిందినది అట్లే నందీశ్వరుడు ఒక పశు విశేషము అతడు మహా జ్ఞాని అని చెప్పింది అట్లే హనుమంతుడు అతడు కూడా ఒక కోతి జాతి కదా మనుష్య జాతి కాదు కదా ఈ జాతి జ్ఞానాన్ని పొందుతాడు అనేటువంటిది ఏమైనా నియమం ఉందా బాబా లేదు మరి ఇక్కడ కావలసింది ఏమిటి అంటే సాధన చతుష్ట సంపత్తి శమధమాది సాధనాలు ఉండాలి అటువంటి వాడు ఎవడైనా సరే అహం బ్రహ్మాస్మీ అని తెలుసుకున్నట్లయితే అతడు సర్వాత్మ రూపుడు అయిపోతాడు మనుష్యాదికి అహం బ్రహ్మాస్మి ప్రకారం జానే సో ఏ సర్వాత్మ ఓవ్య హై మనుష్యాదుడు ఎవరైనా ఉండుగాక ఈ అహం బ్రహ్మాస్మి జ్ఞానాన్ని పొంది సస్వరూపాన్ని బ్రహ్మగా తెలుసుకున్నట్లయితే అతడు సర్వ రూపుడు అయిపోతాడు తీసుకు నిశ్చయి కరి దేవు అభూతి అంటే బ్రహ్మ భావరూపు ఐశ్వర్యకి నివృత్తి అర్థ సమర్థ నహి చూడు ఎవరైతే అహం బ్రహ్మాస్మి తన స్వరూపాన్ని బ్రహ్మ చేత అభిన్నంగా తెలుసుకుంటారో అటువంటి వారిని నా దేవాహ నాభూత్యాషతే దేవతలు కూడా అతన్ని ఈ బ్రహ్మ విద్యారూప ఐశ్వర్యం నుంచి పతితున్ని చేయజాలరు అతన్ని పథభ్రష్ని చేయజాలరు ఉంటా వాళ్లే బాధ ఆ దేవతలే బాధ ఎందుకనంటే అహం బ్రహ్మాస్మీ జ్ఞానం కలిగిన తర్వాత సంపూర్ణ దృశ్యం మన జగత్నంతటి కూడా మిథ్యతో నిశ్చయం చేసుకుంటాడు మరి సంపూర్ణ జగత్తే మిథ్య అన్నప్పుడు ఆ జగ అంతర్గతమైనటువంటి లోకాలు ఆ స్వర్గాదు దేవతలు వీళ్ళు సత్యం ఎట్లయితారు ఉంటా ఈ దేవతలే మిథ్య కానీ ఆ దేవతలు ఈ బ్రహ్మ తన యొక్క స్వరూపం నుంచి పథభ్రష్టు చేయజాలరు నా భూత్య ఈ సే అదాన్ని బ్రహ్మ ఐశ్వర్యం నుంచి పతితుల్ని చేయజాలరు తప్పు అన్య ఫలికే వినాశమే సమర్థ నీ హోవే వామే కహనా కహే ఇక బ్రహ్మ విద్య రూప ఐశ్వర్యం నుంచే పతితుని చేయదలన్నప్పుడు ఇంకా వేరే విభూతుల నుండి వేరే ఐశ్వర్యం నుండి పతితులను చేస్తారు అనేటువంటిది మన చెప్పేదేమున్నది కైముతి కన్యాయం జాతే సో ఇన్ను దేవన్ క ఆత్మా హోే హో అన్య ఆపితే భిన్న దేవతకు ఉపాస్తే హ ఏ హన్య హయ మా అయితే ఆ దేవతలు ఈ బ్రహ్మజ్ఞానిని పథభ్రష్టుని ఎందుకు చేయరు అంటే ఆ దేవతలు ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞాని కంటే భిన్నంగా లేరు కదా ఆ దేవతలు ఇతనితో అభిన్నం అయిపోయినారు ఎందుకు సర్వాత్మ అయిపోయాం అతడు ఎప్పుడైతే సర్వాత్మ అయిపోయాడు అప్పుడు దేవతాత్మ కూడా తానే అయ్యండు తానే అహం మనోరభము అహం సూర్య అన్నాడా ఇప్పుడు వామదేవుడు అంటే ఆ సూర్యుని నేనే మనువును నేనే ఉపలక్షణంగా ఇంద్రుణ్ణి నేనే దిక్పాలకులు నేనే అన్ని నేను అన్నాడు మరి అన్ని తానే అయిపోయిన తర్వాత ఇప్పుడు దేవతలు భిన్నంగా ఏడు ఉన్నారు చెప్పండి అందువల్ల ఈ ఇంద్రాది దేవతలు కూడా తనని తన స్వరూపం నుంచి చ్యుతున్ని చేయదలరు పతితున్ని చేయజాలరు అని చెప్పింది ఇక ఎవరైతే తనకంటే భిన్నంగా పరమాత్మ వేరు నేను వేరు అని ఏ విధంగా తెలుసుకుంటారు జహ యో అన్యాం దేవత ఉపాస్తే నాకంటే దేవతలు భిన్నంగా ఉన్నారు వాళ్ళు నాకు ఉపాసలు నేను వాళ్ళకు ఉపాస వాళ్ళు నాకు పూజ్యులు నేను పూజకున్ని అని ఈ విధంగా భేదభావం చేత ఎవరైతే దేవతలను ఆరాధిస్తారో నీ శృతి మాత ఏమని చెప్పింది స దేవా నా పశువురేవా అని చెప్పింది అతడు దేవతలు యొక్క పశువు అని చెప్పింది చూసారా ఆ చాలా అద్భుతమైనటువంటి విషయం ఎవరైతే దేవతలను ఆరాధిస్తారో వారు దేవతల యొక్క పశువులు అని చెప్పింది అయి సో జాంతా నహి ఇప్పుడు అతడు యథార్థం తెలుసుకోలేదు కదా సకల దేవతలతో సహితంగా సంపూర్ణ పిండ బ్రహ్మాండాలన్నీ కూడా నా యొక్క స్వరూపమే అని నామరూపాలను మిత్యతో నిశ్చయం చేసి తన చేత తెలుసుకోలేదు అందుకని భిన్నంగా తెలుసుకున్నందు దేవతలకు పశు అప్పుడు ఇక దేవతలు కూడా అతన్ని వదిలిపెట్టారు ఎందుకు జైసే పశు హయ్ ఐసే సో దేవాన్కా హై జైసే ప్రసిద్ధ బహుతు పశు మనుషన్ కు భోగితే పాలితే హై ఐసే ఏకేక పురుషు దేవన్కు భోగుతా పాలతా హె శ్లోకంలో భుంజతే అని ఉన్నది అంటే భుజ పాలన అభ్యవహార యోహో అనేటువంటి భుజ ధాతువు భుజ ధాతువు భోజనం చేయుట అని ఒక అర్థం ఇస్తుంది మరియు పాలించుట అనేది ఒక అర్థం ఇస్తుంది భుజ పాలన అభ్యవహార యోహో భుజ ధాతు పాలించుట మరి అభ్యవహారం అంటే భోజనం చేయుట అని రెండు అర్థాలు ఇస్తుంది అయితే ఇక్కడ పాలించుట అని అర్థం తీసుకోవాలి భుజ అనే ధాతువు ఏ విధంగా ఒక పశువు తన యజమానిని పోషిస్తుంది పాలిస్తుంది రక్షిస్తుంది ఎందుకు అది కష్టం చేస్తుంది నాగలిది ఉంటది ఆ పూర్వకాలంలో మోటల్ కొట్టేది ఇప్పుడు మూటలు లేవు గానీ నాగలు దుంతుంది బండి లాగుతది అన్ని పనులు చేసి యజమానికి సేవ చేసి యజమాని పోషిస్తుంది పాలిస్తుంది ఆ పశువు అట్లా దేవతలను ఉపాసించేటువంటి వాడు కూడా దేవతలకు పశువు అంటే దేవతలను పోషిస్తాడు ఎందుకంటే పరస్పరం భావ ఎంత శ్రేయ అని భగవంతుడు గీతలో చెప్పినట్టు ఇతడు యజ్ఞాగాదుల ద్వారా అవిస్తులిస్తే ఆ అవిస్సులను పొంది దేవతలు తృప్తులైతారు తృప్తులై సంతశించి మళ్ళీ మనుషులకు వర్షదుల ద్వారా ఔషధులు ఇచ్చి వీళ్ళను రక్షిస్తూ ఉంటారు అంటే ఈ విధంగా పరస్పరం ఒకరికొకరు ఏ విధంగా పశువు మరియు యజమాని యజమాని పశువుకు ఆహారం ఇస్తాడు మేత వగేరే ఇస్తాడు అది తిని ఆ పశువు కష్టం చేసి యజమానికి పాలిస్తుంది ఇట్లా పరస్పరం భావ దేవతలు మరియు మానవులు పరస్పరం ఒకరినికొకరు సహకరించుకొని శ్రేయస్సును పొందుతున్నారు అని చెప్పింది అయితే ఈ దేవతలు అహం బ్రహ్మాస్మి జ్ఞానము కలిగితే వీడు మా చేత తప్పిపోతాడేమో అని చెప్పి వానికి అనేక విఘ్నాలు తెచ్చి పెడతారు విధంగా ఒకనొక పశువు యజమాని నుండి తప్పుకొని ఆ యజమాని ఎంత బాధపడతాడు చెప్పండి ఏకి హి పశుకు హనికిఠాలియే అప్రీహోహ ఒకనొక పశువు సింహాదుల చేత ఆపరించబడింది అనుకోండి అప్పుడు అతనికి అప్రియమనిపిస్తుంది అయ్యో నా పశువు వాయ నా పశువును కోల్పోతుంది కదా అని వాళ్లకు దుఃఖం కలుగుతుంది అదే విధంగా ఈ దేవతలకు కూడా ఈ ఉపాసకుడు గనక అహం బ్రహ్మాస్వామి జ్ఞానం పొందడానికి ప్రయత్నం చేస్తే అయ్యో మా పశువు పోతుంది కదా వీళ్ళు పోని యోద్ధాన్ని విఘ్నాలు తెచ్చి పెడతారు అందుకే శ్రేయాసి బహు విజ్ఞాని అని చెప్తారు కదా అంటే శుభకార్యం చేస్తే అనేక విఘ్నాలు వస్తాయంటారు ఎందుకు వస్తాయనంటే ఈ దేవతలు వీడు కనుక బ్రహ్మజ్ఞానాన్ని పొందితే ఇంకా దేవుడు లేడు ఎవరు లేడు అని అంటాడు అప్పుడు అవిసరించబడేవాడు అని వాణ్ణి బ్రహ్మజ్ఞానం పొందకుండా అనేక విఘ్నాలు తెచ్చి ఉంటారు చూశారా అందుకని అటువంటి విఘ్నాల నుండి కూడా ఎదురు నిలబడి వాటిని దాటి ధైర్యంతో దాటి సాధకుడు ముందుకు సాగిపోవాలి లేకపోతే విఘ్నాలు వచ్చినాయని అయ్యో నాకు ప్రతిబంధకొచ్చింది నేనేం చెయ్యాలి నేను ఏం చేయగలను ఇంకా నాతోనేమి సాధ్యం కాదు నేను బ్రహ్మజ్ఞానాన్ని సాధించలేను నేను మోక్షాన్ని పొందలేను అని ఉదాసీనంగా చాదస్తం చేత నిరుత్సాహము పొంది కనుక ఉన్నట్లయితే అతడు ఎన్నటికీ కూడా బయటకు రాలేడు అతడు దేవతలకు పశువుగానే ఉండిపోతాడు అందుకని విఘ్నాలు వస్తాయి దేవతలు విఘ్నాలు చేస్తారు ఎందుకంటే మరి వాళ్ళకు అవిసరించే వాడు లేకుండా పోతున్నాడు కదా వీడు ఒకడు ఒక మెంబర్ తక్కువైపోతున్నాడు అని వాళ్ళు విఘ్నాలు తెచ్చి అందుకని ఆ విఘ్నాలను కూడా ఎదుర్కొని బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి ఏకి పశువుకు అంటే ఒక పశువు ఆ యజమాని నుండి దూరం అయితే లేదా హరింపబడితే ఎట్లా బాధపడతాడు అట్లా దేవతలు కూడా బాధపడతారు తో బహుతానికే హారానికి ఏ తామే క్యా కహనా హే ఇంకా ఒక్క పశువు కోల్పోయితేనే యజమాని ఎంత బాధపడతాడు ఇంకా అనేక పశువులు గనక కోల్పోయితే యజమాని ఎంత బాధపడతాడు అట్లా ఈ దేవతలు కూడా అత వాళ్ళను ఆరాధించేటువంటి మనుష్య రూప పశువులను ముందుకు వెళ్ళనీయరు అని చెప్పింది ఒకవేళ అతడు తీవ్రతర ప్రయత్నం చేసి గురుశాస్త్రాన్ని ఆశ్రయించి ఆత్మజ్ఞానాన్ని పొందినట్లయితే అతని జోలికి రారు వీళ్ళు అతన్ని మళ్ళా పతనం చేసేటువంటి సమర్థులు కారు వాళ్ళు ఎందుకు ఆ దేవతలు కూడా ఆ బ్రహ్మజ్ఞాని యొక్క ఆత్మయ్యనారు బ్రహ్మజ్ఞానియే దేవత దేవతయే బ్రహ్మజ్ఞాని అని ఈ విధంగా తన యొక్క స్వరూపంగా తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మీరు అతన్ని పతితులరు దేవతలు తాత జో స్వరూపు జాంతే హే సో ఈయన దేవన్ కు ప్రియ నై అంటే ఎవరైతే స్వరూపమును సత్స్వరూపాన్ని బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటారు ఇప్పుడు వాళ్లకు అప్రియుడి అయిపోతాడు అని ఈ విధంగా ఆ మంత్రార్థము సరే ఇప్పుడు విషయంలోకి రండి ఇక శ్లోకం బ్రహ్మ శబ్దానికి అర్థమైంది చెప్తాడు అట్లే అస్మి అనే శబ్దం కూడా ఉంది కదా అహం బ్రహ్మాస్మిలో ఆ అస్మి అర్థం కూడా చెప్తాడు బ్రహ్మ శబ్దార్థమాహా బ్రహ్మశబ్దార్థం చెప్తున్నాడు స్వత పూర్ణపరాత్ మాత్ర బ్రహ్మశబ్దే నా అస్మి తైక్య పరామర్శ్యహం స్వతూర్ణ వస్తు పరిచ్ఛేదర వ్యాపక పరమాత్మ అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యంలోని బ్రహ్మ శబ్దం చేత వర్ణింపబడింది చెప్పబడింది అంటాడు స్వత పరిపూర్ణ స్వభావత దేశ అనవచ్చిన్న పూర్వక్త పరమాత్మ అత్ర అంటే అస్మిన్ మహావాక్యే బ్రహ్మశబ్దేన అంటే బ్రహ్మ ఇది అనేన పదేనా వర్ణిత అంటే లక్షణయా ఉక్త ఇ అహం బ్రహ్మస్మైనటువంటి మహావాక్యంలో స్వభావ సిద్ధమైనటువంటి దేశకాల వస్తు పరిచ్ఛేదర పరమాత్మ ఉన్నాడో అతడే బ్రహ్మ అని మహావాక్యంలోని బ్రహ్మ శబ్దం చేత చేత తెలుసుకోవాలి అన్నాడు డెబ్బై అంకం ఏతది వాక్య అస్మి ఇది పదేనా పదద్వయ సామానాధికరణ లభ్యం జీవ బ్రహ్మనోహో ఐక్యం పరామృశ్యే ఇహ ఇక అహం శబ్దానికి అర్థం చెప్పినాడు బ్రహ్మ అర్థం చెప్పినాడు లక్షార్థము ఏ శుద్ధ చైతన్యం అదే అక్కడ అహం శబ్దానికి లక్ష్యార్థం సాక్షి కూటస్థ చైతన్యము ఇక్కడ బ్రహ్మ లక్షార్తము లక్ష్యార్థం వ్యాపక శుద్ధ చైతన్యం అని ఈ విధంగా చెప్పి ఇప్పుడు మహావాక్యంలో అస్మి అనే శబ్దం ఉంది అర్థం చెప్తున్నాడు అహం అనేది ప్రథమ విభక్తి ఏకవచనము బ్రహ్మ అనేది ప్రథమ విభక్తి ఏకవచనము ఈ రెండు సమాన విభక్తికములు ఉన్నాయి ఏక విభక్తికములు ఉన్నాయి అందుకని వీటిలో సమానాధికారణ్యం ఉంటుంది ఈ సామానాధికారణ్యం చేత చెప్పబడినటువంటి అనేక పదాలన్ని కూడా ఏకార్థం నందే అన్వయం భిన్న ప్రవృత్తి నిమిత్తానం శబ్దానం ఏకస్మిన్ అర్థే వృత్తి లేదా ప్రవృత్తి ఇది సామానాధికారణ్యం మన దాని మీద టిప్పన్ కూడా పండిత్ పీతాంబరజీ వారు ఇస్తున్నాడు ఈ సామానాధికారణ్య బలము చేత జీవ బ్రహ్మనోహ ఐక్యం పరామర్శతే ఈ అస్మి అనే శబ్దం చేత జీవ బ్రహ్మల యొక్క ఏకత్వాన్ని చెప్పినట్లు అవుతుంది అంటే అస్మి శబ్దము ఈ సామానాధికారణ బలము చేత జీవ యొక్క ఏకత్వాన్ని పరామర్శ చేస్తుంది అంటే స్మరింపజేస్తుంది అని శ్లోకం యొక్క ఉత్తరార్థంలో చెప్పినాడు అస్మి ఐక్య పరామర్శ ఫలితమాహ ఫలితం చెప్పినాడు తేనా ఈ కారణం చేత అహం బ్రహ్మ భవామి అందుకని నేనే ్రహ్మమును అని అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యార్థము తెలుసుకున్నాము ఇప్పుడు పదిహేనవ టిప్పణం చూడండి సామానధికరణ్యం అన్నాడు కదా సామానధికరణ్యం అంటే ఏమిటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా సంస్కృతంలో దాని యొక్క లక్షణము భిన్న ప్రవృత్తి నిమిత్తానం శబ్దానం ఏకస్మిన్ అర్థే వృత్తి సామానాధికరణ్యం అని ఈ లక్షణాన్ని కంఠస్థం చేసుకోవాలి సామానాధికరణ్యం యొక్క లక్షణం ఇప్పుడు దాన్ని హిందీలో చెప్తున్నాడు చూడండి పదిహేనవ టిపణం భిన్న అర్థయుక్త అపర్యాయ రూపు పదానికి సమాన విభక్తికే బలిసే ఏకి హి అర్థ జో ప్రవృత్తి అంటే సంబంధ సో సమానాధికారాన్ని కయేహాయ్ భిన్న ప్రవృత్తం కలిగినటువంటి అనేక శబ్దాలు ఎక్స్ భిన్నుకు అనేక కయేహాయ్ రెండు ఉండొచ్చు మూడు ఉండొచ్చు ఏమన్నా ఉండొచ్చు ఈ ఏక విభక్తి కలిగినటువంటి భిన్న ప్రవృత్తి నిమిత్తకములైనటువంటి అనేక శబ్దాల యొక్క తాత్పర్యము ఒకే అర్థం ఉంటుంది ఏ విధంగా రామకృష్ణ అని అంటే ఇక్కడ రామశబ్దం యొక్క ప్రవృత్తి రాముడు అని అర్థం కృష్ణ శబ్దం యొక్క ప్రవృత్తి కృష్ణుడు అని అర్థం నందు ఉన్నది అర్థకములు ఉన్నాయి కాని భిన్న అర్థకములు ఉండి కూడా అవి అపర్యాములు ఉన్నాయి పర్యాయ శబ్దాలు ఏకార్థ వాచకం ఉన్నాయి ఒకే వ్యక్తిని బోధిస్తున్నాయి రామకృష్ణ అంటే ఒకడే వ్యక్తి రాముడు కృష్ణుడు ఇద్దరు కాదు ఏక విభక్తి బలం చేత అట్లే ఇక్కడ అహం అనేది ప్రథమ విభక్తి ఏకవచనము బ్రహ్మ అనేది ప్రథమ విభక్తి ఏకవచనము ఏక విభక్తి బలం చేత ఇవి సామానాధికరణ ఉన్నాయి కాబట్టి ఇవి ఒకే అర్థమును బోధిస్తున్నాయి అంటే ఈ దేహాది సంఘాతానికి అధిష్టానమై సాక్ష రూపంలో ఎవరైతే ఉన్నారో అతడే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ అని ఇక్కడ అభేదాన్ని బోధిస్తుంది ఈ మహావాక్యం ఇహా ఇసు వాక్య విషే అహం బ్రహ్మసం అనే వాక్యంలో అహం అవురు బ్రహ్మ ఈ దో పదం బ్రహ్మతే ఆత్మ అవు్రహ్మరూప ఆర్థికే బోధక అహం బ్రహ్మసం వాక్యంలో అహం పదం ఉన్నది బ్రహ్మ పదం ఉన్నది ఈ రెండు పదాలకు అర్థములు ఎట్లున్నాయి అహం శబ్దానికి అర్థము ఆత్మ బ్రహ్మ శబ్దానికి అర్థం బ్రహ్మము ఈ రెండు అర్థాలు భిన్న భిన్నంగా ఉన్నాయి ఒక్కొక్క పదం యొక్క ప్రవృత్తి వేరే వేరే అర్థాలను బోధిస్తున్నాయి కాని రెండు సమాన విభక్తికములుగా ప్రయోగించబడినందువలన భిన్న అర్థ యుక్త అపర్యాయ హై భిన్న అర్థయుక్తంగా అపర్యాములు ఏవైతే ఉన్నాయో పరంతు సమాన ప్రథమ విభక్తికే భలిసే తిను దో పదానికి అఖండ ఏకరసతారూపు ఏకి అర్థ విషయ ప్రవృత్తి అంటే లక్షణారూప సంబంధ హై ప్రవృత్తి అంటే సంబంధము ఏమి సంబంధము అంటే లక్షణారూప సంబంధం శక్తి సంబంధం లక్షణ వృత్తి అంటే దేనికంటారు పదమునకు పదార్థమునకు గల సంబంధమునకే వృత్తి అంటారు లక్షణ వృత్తి అంటే లక్షణ చేత అహం పదానికి లక్ష్యార్థమైనటువంటి కూటస్థ చైతన్యానికి మరియు బ్రహ్మ పదానికి లక్షార్థమైనటువంటి బ్రహ్మ చైతన్యానికి ఏకత్వాన్ని చెప్తుంది ఇద్దరు భిన్నులు కారు ఒక్కటే తో సామానాధికారణ్యే ఇదే సామానాధికారణ్యం అంటారు హీసే బ్రహ్మాత్మకి ఏకత ప్రసిద్ధే ఈ సామానాధికారీవ బ్రహ్మల యొక్క ఏకత్వం ప్రసిద్ధంగా మనకు తెలియబడుతుంది తిస్కా అశ్మి పద స్మరణ కరావనే ఆరా అయితే ఇద్దరు యొక్క ఐక్యాన్ని ఎవరు చెప్తున్నారు అహం బ్రహ్మాస్మి వాక్యంలో అంటే అస్మి అనేటువంటి పదం అది ఇద్దరు యొక్క ఐక్యాన్ని మనకు పరామర్శించి చెప్తూ ఉంది అన్య ఆర్థిక బోధక అస్మి పది నహియ్ కేవలం అహంపద లక్ష్యార్థమైనటువంటి కూటస్థ చైతన్యము బ్రహ్మ పదానికి లక్ష్యార్థమైనటువంటి శుద్ధ చైతన్యమును ఇద్దరిని అభిన్నంగా చెప్పుటయ్యందే అశ్మి పదము ప్రవృత్తమైంది దాని యొక్క ఉపయోగం ఉంది కానీ వేరే అర్థాన్ని బోధించడం లేదు ఇక్కడ ఈ మహావాక్యంలో అంటే నేనే బ్రహ్మము బ్రహ్మమే నేను అని ఏ విధంగా జీవ బ్రహ్మలకు ఆ చెప్తుంది పరామర్శించి ఇది అశ్మి పదం యొక్క ప్రయోజనం ఉపయోగం ఈ విధంగా యజుర్వేదంలోని మహావాక్యం అనేటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్యాన్ని తలుసుకున్నాం తర్వాత ఇప్పుడు సామవేదంలోకి వెళదాం ఇదాని చాందోగ్య శృతిగత్య తత్వం అసి వాక్యార్థ ప్రకాశనాయ తత్పద లక్ష్యార్థం ఆహా ఏకమితి ఇప్పుడు ఇప్పుడు సామవేద అంతర్గతమైనటువంటి చాందోగ్యోపనిషత్తులో శష్ట ప్రపాఠకం నందు శ్వేతకేతు తన కుమారునికి ఉద్దాల కృషి ప్రసంగము ఒక్కొక్క దృష్టాంతం ఇచ్చుకుంటూ ఆ దృష్టాంతం చేత అదే నీవై ఉన్నావు అదే నీవై ఉన్నావు అదే నీవై ఉన్నావు అనే విధంగా సార్లు ఉపదేశం ఈ తత్వం వచ్చే మహావాక్యంలో మొట్టమొదలు తత్పదం ఉన్నది పూర్వం చెప్పుకున్న రెండు వాక్యాల్లో ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మ లోపల జీవబోధక ప్రజ్ఞానం మరి అహం పదం ఉన్నది ఇప్పుడు ఈశ్వర తత్పదమే మొదలు ఉంది తత్వంశ మహావాక్యంలో ఇక తర్వాత వచ్చే అయమాత్మ బ్రహ్మ లోపల కూడా అయం శబ్దం చేత జీవబోధక వాక్యమే ఉంది కేవలం తత్వంశ మహావాక్యంలో మొట్టమొదటి ఈశ్వర బోధక తత్పదం ఉంది అయితే మరి వాక్యంలో మొట్టమొదటి తత్పదం ఉంది కాబట్టి మరి గ్రంథకర్త కూడా తత్పదం యొక్క అర్థాన్ని చెప్తూ ఉన్నాడు ఐదవ శ్లోకం చూడండి ఏకమేవా ద్వితీయంసన్ నామరూప వివర్జితం సృష్టి పురాధునాప్యశ తాదృక్తం తిరియతే తత్వశ్రీ మహావాక్యంలో తత్పదం యొక్క అర్థము చెప్తూ శ్రీ విద్యారణ్య గురుదేవులు సృష్టివర్జితం సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము నామరూప రహితమైనటువంటి ఒకే ఒక అద్వితీయమైనటువంటి సద్రూప చైతన్యం మాత్రమే ఉండే అని శ్వేత కేతువుకు ఉద్దాలక చెప్పానికి ఉపక్రమం చేసినాడు ఇక్కడ ఇది ఉపక్రమ వాక్యం సృష్టి పురా అధునాపి సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము అద్వితీయమైనటువంటి అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటి చైతన్యమే ఉండే అని చెప్పి సృష్టి ఉత్పన్నమైన తర్వాత కూడా తదృక్తం అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటి వస్తు పరిచ్ఛేద రహితమైనటువంటి నామరూప వివర్జితమైనటువంటి పరబ్రహ్మమే ఉంది సృష్టి ఉత్పత్తి పూర్వము స్వగతాది భేద నామరూప రహితమైనటువంటి బ్రహ్మమే ఉండే సృష్టి ఉత్పత్తి అయిన తర్వాత కూడా స్వగతాది భేద నామరూప వివర్జితమైనటువంటి బ్రహ్మమే ఉంది అదే తత్శబ్దానికి లక్ష్యార్థం సృష్టి ఉత్పన్నమైన తర్వాత నామరూప వివర్జితం ఎట్లా చెప్తారు అనంటే ద్వైత ప్రపంచం ప్రతీయమానం కూడా అద్వితీయ బ్రహ్మముకు ఏమీ హానిలేదు లేదు వాస్తవంగా నామరూపాల్లో గోచరించేది ఎవరు నామరూప రహితమైనటువంటి అధిష్టాన బ్రహ్మమే నామరూపాల్లో గోచరిస్తుంది వాస్తవంగా ఉన్నది నామరూపరహితమైనటువంటి పరబ్రహ్మమే ఈ నామరూపాలు ఆధ్యాత్కములు ఏదైతే అధ్యస్త వస్తు ఉంటదో అధిష్టానం యొక్క స్వరూపాన్ని చెడుపజాలదు ఎత్ర అధ్యాసైన గుణైన దోష అనుమాత్రైన సంబద్యతే అని జగద్గురు శంకరాచార్య వారు ఉపోద్ఘాత భాషలో బ్రహ్మసూత్ర భాషలో చెప్పారు కదా ఏది దీనియ అధ్యస్థం ఉంటుందో ఆ అధ్యస్థ వస్తువు యొక్క గుణదోషాల చేత అధిష్టానము ఏమి చెడిపోదు అంటే సృష్టి ఉత్పన్నమైన తర్వాత కూడా ఈ నామరూపాలు ఏవైతే అధ్యస్థములు ఉన్నాయో వీటి చేత అధిష్టాన బ్రహ్మమునకు ఏమి హాని లేదు మరి ఎట్లున్నది అంటే నామరూప రహితమే ఉన్నది నామరూపాలు కనపడుతున్నప్పుడు కూడా నామరూప రహితమే ఉన్నది అదే తత్పదానికి లక్ష్యార్థము అని ఐదో శ్లోకం యొక్క అర్థం ఎన్భయో అంకం చూడండి సదవే సోమ ఇద్ర ఆసీక ద్వితీయం వాక్యన సృష్ణ పురా స్వగతాది భేద శూన్యం నామూపరహిత వస్తు ప్రతిపాదితమస్ అయ్య సద్వస్తున అధునా అంటే సృష్టి ఉత్తర కాళే అమ్మ అంటే సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యము నామూపరహితము విచార దృష్ట్యా తృష్ట సృష్టి ఉత్పత్తి కంటే ఎట్లా ఉన్నదో సజాతీయ విజాతీయ స్వగత బేదరహితమై నామరూప వివర్జితమై సృష్టి ఉత్పత్తి కంటే పూర్వకాలంలో ఎట్లా ఉన్నదో సృష్టి అయిన తర్వాత కూడా అట్లే ఉంది తత్ ఇది పదేనా అంటే లక్ష్యతే ఇత్యథ అదానికి లక్ష్యార్థము తత్వశా తత్ తత్పదానికి లక్ష్యార్థము అని తెలుసుకోవాలి ఎనభై ఒకటవ తమ్ పద లక్ష్యార్థమాహా విధంగా తత్పదం యొక్క అర్థం చెప్పి ఇప్పుడు తొంపదం యొక్క లక్ష్యార్థాన్ని కూడా చెప్తున్నాడు ఆరో శ్లోకం ద్వారా శ్రోతురు దేహేంద్రియా తదైక్యం అనుభూతాం శ్రోతు అంటే శ్రవణాది అనుష్ఠానము చేస్తూ మహావాక్యార్థాన్ని తెలుసుకునేటువంటి అధికారి పురుషుడున్నాడు అతని యొక్క దేంద్రియాలు ఏవైతే సంఘాతం ఉన్నదో వాటి అన్నిటి కంటే విలక్షణంగా దేహాదులకు సాక్ష రూపంలో ఏదైతే ఉన్నదో ఆ వస్తువే తత్వమసి మహావాక్యంలో తోం పదానికి అని పూర్వార్ధంలో చెప్పి ఇక అసి అనే పదం ఉంది కదా ఆ అసి అనే పదము ఐక్యమును చెప్తుంది తత్పదానికి లక్ష్యార్థమైనటువంటి శుద్ధ చైతన్యము సంపదానికి లక్ష్యార్థమైన సాక్షి చైతన్యం రెండు వేరు కాదు ఒక్కటే అని అసి పదము బోధిస్తుంది తత్వం శ్రీ మహావాక్యం ఏదైతే ఉందో గురుదేవుడు ఉపదేశించాడు తత్వం అసి అసి అనేది మధ్యమ పురుష ఏకవచనం మరి ఎవరు చెప్తారు గురుయే చెప్తాడు అదే నీవై ఉన్నావు అని ఉపదేశం చేసినాడు ఇప్పుడు శిష్యుడు ఏమని తెలుసుకోవాలి తదైక్యం అనుభూయతం ఆ బ్రహ్మమే నేను నేనే బ్రహ్మమని ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకో ఏకత్వాన్ని సాక్షాత్కరించుకో అని ప్రథకర్తలు చెప్పినాడు ఇప్పుడు దానికి టీక చూద్దాం శ్రోతు అంటే శ్రవణాది అనుష్ఠాన మహావాక్యార్థ ప్రతిపత్తు శ్రవణము మననము నిధిధ్యాసనము తత్వ పదార్థ శోధన ఓతపోత భావన ఇత్యాది అనుష్ఠానం చేసి సాధన చేసి మహావాక్యార్థాన్ని తెలుసుకొనున్నటువంటి ఏ శ్రోతా పురుషుడు ఉన్నాడో ఆ శ్రోతా పురుషుని యొక్క దేహేంద్రియాతీతం అతని యొక్క దేహేంద్రియాది సంఘాతం కంటే అతీతంగా అంటే దేహేంద్రియా ఉపలక్షిత స్థూలాది శరీర త్రయ సాక్షితయా తద్ విలక్షణం ఆ శ్రోతా పురుషుని యొక్క స్థూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము జాగ్రత్త స్వప్న సుశిప్తి అవస్థలు మరి వాటిని అభిమానించేటువంటి విశ్వ తేజస ప్రాజ్ఞులు మరి ఆ మూడు శరీరాల అంతర్భుతమైనటువంటి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమైనటువంటి పంచకోశాలు వీటి విలక్షణంగా సాక్షి రూపంలో సద్వస్తువు ఏదైతే ఉందో సద్వస్తువు ఏవా త్వం పదేరితం అంటే తత్వసి మహావాక్యంలో ఉన్నటువంటి వాక్య గతం ఇది పదేనా లక్షితం ఇత్యథ త్వం అనేటువంటి పదం చేత అంటే లక్షణ చేత చెయ్యబడుతుంది ఏత వాస్త అసిప్ పదేనా తరణ లబ్ధం పదార్థ ద్వయ ఐక్యం శిష్యం ప్రతి ప్రత్యాయతే ఆహా ఏక ఇతి అయితే ఈ తత్వ విషయం మహావాక్యంలో త్వ పదం యొక్క లక్ష్యార్థం తెలుసుకున్నాం కదా అంటే శ్రోత పురుషుల యొక్క దేహేంద్రియాల సంఘాతం కంటే లక్షణంగా దానికి సాక్షి ఏ చైతన్యం ఉన్నదో వస్తువు ఉన్నదో పదానికి రక్షార్థం అని తెలుసుకున్నాం ఇక ఇప్పుడు తత్పదం యొక్క త్వంపదం యొక్క ఐక్యం బోధిస్తుందో అసి పదం ఉన్నటువంటి అసి చేత తత్వం పద సామానాధికరణ బలం చేత తత్ త్వం అయితే తత్ అనేది ప్రాతిపదికం ఉంది అది ఏ విభక్తికం కాదు తత్వైతే ప్రాతిపదికం ఉన్నది కాబట్టి ఆ ప్రాతిపదిక పదార్థాన్ని మనం ఏ విభక్తిలోనైనా గాని మార్చుకోవచ్చు ప్రాతిపదికం స్వభావం అట్లా ఉంటది అది సర్వసాధారణం ఉంటది ఏ విభక్తిలోనైనా చెప్పొచ్చు అందుకే కదా ద్వైతవాదులు వాళ్ళ వాళ్ళ అభిప్రాయం అనుసరించి వాళ్ళ వాళ్ళ మతరీత్యా ఈ తత్వశ్రీ మహావాక్యం అర్థాన్ని వాళ్ళ ఇష్టానుసారంగా చేసినారు తత్పదానికి భిన్న భిన్న అర్థం చేసినారు తేన తమ్మసి ఇట్లా చేసినారు తత్పదానికి తేనా అని అంటే అతని చేత నువ్వు లేదా తస్మై తి అతని కొరకు నీవు ఇట్లా కూడా చేసినారు తస్మాత్ తమ అతని నుండి నువ్వు వచ్చినవు మామీ వంశ అని చెప్పిన ప్రకారంగా అతని నుండి నువ్వు వచ్చినవు కానీ అతడే నువ్వు కాదు ఇట్లా భేదవాదులు వాళ్ళ వాళ్ళ మతానుసారంగా భిన్న అర్థాలు చేసినారు ఎందుకంటే ఇది ప్రాతిపదికం కాబట్టి కానీ వేదాంత రీత్యా ఉపనిషత్ అభిప్రాయానుసారంగా ఏం చెప్తుంది జీవో బ్రహ్మైవ నా పరహ జీవ బ్రహ్మల యొక్క ఏకత్వం అని చెప్తుంది మరి ఏకత్వం చెప్పాలంటే సమాన విభక్తిలోనే సమానాధికారనే బలం చేత ఐక్యం సంభవిస్తుంది కాబట్టి తత్పదానికి త్వంపదం యొక్క అపేక్ష చేత త్వంపదం ప్రథమ విభక్తిలో ఉన్నది కాబట్టి తత్పదం కూడా ప్రథమ విభక్తిలోనే అర్థం చేసి ఈ జీవ బ్రహ్మల యొక్క ఏకత్వాన్ని బోధిస్తుంది అసి పదము అని తత్పదం యొక్క లక్ష్యార్థాన్ని తొమ్మి పదం యొక్క లక్ష్యార్థాన్ని ఏకముగా చెప్తుంది అసి పదము అయితే ఎప్పుడైతే అసి పదం చెప్తుందో అప్పుడు శిష్యుడు ఏమని తెలుసుకోవాలే అహం బ్రహ్మాస్మి బ్రహ్మ వివాహం అస్మి విధంగా ప్రత్యాయతే అంటే అనుభవానికి తెచ్చుకుంటాడు అని అసి యొక్క అర్థం చెప్పి అసి ఇది ఏకతా అంటే అసి పదము ఏకముగా చెప్తుంది సిద్ధం అర్థం ఆహా ఇప్పుడు ఫలితం ఏమిటి అని అంటే తదైక్యం అనుభూయతాం అనంటూ శ్లోకంలో చెప్తున్నాడు చివరిలో తయోహో అంటే ఈ రెండిటి యొక్క అంటే తత్పదం యొక్క త్వంపదం యొక్క లక్షార్థం ఏదైతే చైతన్యం ఉన్నదో తయోహో తత్వం పదార్థయోహో ఐక్యం ప్రమాణ ఏకత్వం అనుభూయతం ప్రమాణ ఏకత్వాన్ని అనుభవించాలి ఎవరి చేత ముముక్షుభి ముముక్ చేత ఈ తత్పదం యొక్క లక్ష్యార్థము తొంపదం యొక్క లక్ష్యార్థము ఏకమే ఉన్నది కాబట్టి అదే నేను నేనే అది అహం బ్రహ్మాస్మి బ్రహ్మ వివాహమస్మ ఈ విధంగా అనుభవానికి తెచ్చుకోవాలి సాక్షాత్కరించుకోవాలి అని సామవేదములోని మహావాక్యమైనటువంటి తత్వమశ్వి మహావాక్యార్థాన్ని తెలుసుకున్నాము ఇప్పుడు అయమాత్మా బ్రహ్మ ఈ మహావాక్యం గురించి తెలుసుకుందాము ఏడో శ్లోకానికి అవతారిక ఎనభై తొమ్మిదవ అంకం చూడండి క్రమ ప్రాప్త అధర్వణ వేద గతమాత్మా బ్రహ్మ ఇది వాక్య అర్థం వ్యాచీర్సు ఆదౌ అయమాత్మా ఇది పద ద్వయన వివక్షితమర్థం క్రమేణ దర్శయతి స్వప్రకాశ ఇది క్రమ ప్రాప్తస్య అధర్వణ వేద గతస్య క్రమ ప్రాప్తము అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదగత మూడు మహావాక్యాలను విచారం చేసి ఇప్పుడు క్రమ ప్రాప్తమైనటువంటి అధర్ణ బ్రహ్మ అను మహావాక్యం యొక్క వ్యాఖ్యానం చేయదర్చుకున్నటువంటి శ్రీ విద్యారణ్య గురుదేవులు అయం బ్రహ్మ అనేటువంటి మహావాక్యంలో అయం ఆత్మ అని ఈ రెండు పదాల యొక్క వివక్షితమైనటువంటి అర్థమును చూపెట్టుటకై శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు ఏడో శ్లోకం చదవండి స్వప్రకాశ అపక్షక్తితో మతం అహంకారాది దేహాంతా ప్రత్యగా ఉప్రకాశ అపరోక్షత్వం మతం మహావాక్యంలోని అయం అనేటువంటి ఉక్తి అంటే ఏదైతే శబ్దం ఉన్నదో దానిచేత స్వయం ప్రకాశము నిత్య అపరోక్షము అయినటువంటి ప్రత్యేగాత్మ అంటే కూటస్థాత్మను చెప్పేటువంటి వివక్ష ఉంది ఇక ఆ కూటస్థాత్మ లేదా ప్రత్యేగాత్మ ఎవరు అనంటే అహంకారాది దేహాంతా జీయతే అహంకారం మొదలుకొని దేహము వరకు స్థూల దేహం వరకు ఈ సంఘాతమునంతటికీ కూడా ప్రకాశిస్తూ మరి దీని అంతటికీ అధిష్టాన రూపంలో సాక్షి రూపంలో ఉన్నటువంటి ఏ ప్రత్యేకత్మ అదే ఆత్మ అర్థం అయ్యం అనంటే నిత్య అపరోక్షమైనటువంటి స్వప్రకాశము అయినటువంటి చైతన్యము అదే ఈ ఆత్మ అంటే ఈ అహంకారం మొదలుకొని దేహపర్యంతం ఈ సంఘాతానికి కూడా ప్రకాశించున్నదైనటువంటి ఆత్మ అదే ప్రత్యేగాత్మ అదే అయం ఆత్మ అని మహావాక్యంలోని రెండు పదాలకు వివక్షితమైనటువంటి అర్థము తొంభై ఒకటవ అంకం చూడండి అయమిత అయమితి అని అంటే అయమితి స్వప్రకాశ అపరోక్షం అంటే స్వయం ప్రకాశేన అపరోక్షం మతం అంటే అభిమతం స్వయం ప్రకాశమై అపరోక్షముగా ఉన్నటువంటి ఏ చైతన్యం ఉన్నదో అదే ఇక్కడ అయం శబ్దానికి అర్థము అది స్వయం ప్రకాశం ఉంది అన్నాడు కదా స్వయం ప్రకాశం అనంటే మనం పూర్వము మూడవ ప్రకరణము ఇరవై ఎనిమిదవ తెలుసుకున్నాం పేజ్ నంబరు నూట నలభై ఎనిమిదిలో అవేద్యత్వ సతి అపరోక్షయం ప్రకాశం అనేటువంటి లక్షణానుసారంగా ఆత్మ స్వయం ప్రకాశం అని తెలుసుకుంటూ వచ్చాం అవేద్యత్వే సతీ అపరోక్షం ఇది స్వయం ప్రకాశం యొక్క లక్షణం అక్కడ అవేద్యము అని ఇంతే స్వయం ప్రకాశం యొక్క లక్షణం చేసినట్లయితే అదృష్టమునందు కూడా అతివ్యాప్తి దోషం అదృష్టం అనంటే అపూర్వము లేదా పుణ్యము పాపము వీటికేమంటారు అంటే అదృష్టం అంటారు ఈ అదృష్టము అవేద్యం కదా ఎందుకంటే ఎవరికి కూడా ఏ ఇంద్రియం చేత కూడా గోచరము కాదు అవేద్యం ఉన్నది అదృష్టము అందుకని అవేద్యము అని ఇంతే స్వయం ప్రకాశం యొక్క లక్షణం చేసినట్లయితే అదృష్టంలో అతివ్యాప్తి అవుతుంది ఇక ఏది అపరోక్షం అది స్వయం ఇంతే లక్షణం చెప్పి అవేద్యత్వం అని చెప్పకపోతే ఈ ఘటపటాది దృశ్య లక్షణము అతివ్యాప్తి దోషగ్రస్తం అవుతుంది అందుకని ఘటాదుల దృశ్య రూపం చేత అపరోక్షం కాదు ఘటాదులు దృశ్య రూపం చేత అపరోక్షం ఉన్నాయి కాని ఆత్మ కూడా నిత్య అపరోక్షం ఉన్నది కానీ ఘటపటాది దృశ్యముల కాదు అహంకారాది దేహాదుల వలే కాదు అపరోక్షము అయితే ఉంది కాని దృశ్య రూపం చేత అపరోక్షం కాదు అందువల్ల అవేద్యం చెప్తే ప్రత్యక్షాది ప్రమాణాలకు విషయం కాదు అపరోక్షం అంటే ఘటాదుల వలె కాదు అందువల్ల అవేద్యత్వ సతి అపరోక్షం స్వప్రకాశత్వం అనే విధంగా స్వయం ప్రకాశం లక్షణము చేయబడింది ఇంద్రియజన్య జ్ఞాన విషయత్వ అభావే అపి అపరోక్ష ఇంద్రియజన్య జ్ఞానానికి విషయం కానప్పటికీ అది అపరోక్షం ఉన్నది ఎత్ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అని అంటూ గృహదారాన్ని చెప్తుంది ప్రత్యేకమైన పరమాత్మ యత్ సాక్షాత్ అపరోక్షం పూర్వమే అక్కడ అపరోక్షం యొక్క చింతన చేసేటప్పుడు మనము విచారం చేస్తూ వచ్చాం మన మనస్సు మనకు పరోక్షం ఉందా చెప్పండి మన మనస్సు మనకు అపరోక్షం మన మనసు మనకు తెలియబడుతున్నది కానీ అది దృశ్య రూపం చేత అపరోక్షం ఉన్నది మనసు మొదలుకొనే ఇంద్రియాలు ప్రాణము మరియు సుసూక్ష్మ శరీరము స్థూల శరీరము మరియు ప్రపంచం ఇదంతా కూడా దృశ్య రూపం చేత అపరోక్షం ఉన్నది కానీ ఆత్మ దృశ్య రూపం చేత కాదు సాక్షాత్ అపరోక్షం ఉన్నది అంటే ఏ ప్రమాణం చేత గానీ ఏ వృత్తి చేత గాని తెలియబడేది కాదు సకల వృత్తులకు ఇంద్రియాలకు ప్రమాణాలకు అన్నిటికీ కూడా అది ప్రకాశకమే ఉన్నది సకల ప్రమాణాలను కూడా ప్రకాశిస్తుంది ప్రత్యక్ష ప్రమాణాలేవి శ్రోత్రుర్జ గ్రాణ పంచ జ్ఞానేంద్రియాల ప్రత్యక్ష ప్రమాణాలు ఇవి కూడా సాక్షి చేత తెలియబడుతున్నాయి అనుమాన ప్రమాణం కూడా తెలియబడుతుంది ప్రతి ప్రమాణం కూడా సాక్షి చేత తెలియబడుతున్నాయి కానీ ఆ ప్రమాణాలు సాక్షిని తెలుసుకోగలవు ప్రమాత చ ప్రమేయం ప్రమితిష్టత యస్ ప్రసాదా సిద్ధంతే తిమపేక్షతే అని అంటూ శ్రీ వార్తీకాచార్యులు సురేష్ వారు చెప్పినారు ప్రమాత ప్రమాణము ప్రమేయము సకలము కూడా ఏ సాక్షి చేతనైతే ఆ సాక్షిని తెలుసుకోవడానికి ఏ ప్రత్యక్షాది ప్రమాణాల యొక్క అపేక్ష లేదు అందువల్ల అది స్వయం అని తెలుసుకోవాలి అదృష్టాద నిత్య అపరోక్షం ఘటాదివత్ దృశ్యత్వంచుతం విశేషణ ద్వయం ఇది బోధవ్యం కేవలం అపరోక్షం అని ఇంతే అంటే దృశ్యమైనటువంటి ఘటాదులలో అతివ్యాప్తి దూషం అవుతుంది మరియు అవేద్యం అని అంటే అదృష్టాదుల్లో అతివ్యాప్తి అవుతుంది ఈ రెండింటి వ్యావృతి చేయుటం కోసమై విశేషణ ద్వయం ఇది బోధవ్యం రెండు విశేషణాలు ఇచ్చి చెప్పడం జరిగింది అవేద్యత్వ సతి అపరుక్ష ఈ విషయంలో మనకు పూర్వమే మూడు ఇరవై ఎనిమిదిలో అనుమాన ప్రమాణం కూడా చేసినాడు శ్రీ రామకృష్ణ ఆత్మ స్వప్రకాశ ఆత్మ స్వయం ప్రకాశం ఉంది ఇది ప్రతిజ్ఞ హేతు ఏమిటి సంవిత్ కర్మతామంతరైన అపరోక్ష సంవిత్ అంటే జ్ఞానానికి కర్మ అంటే విషయము అంటే ఏ జ్ఞానానికి విషయము కానిదయ్యి మరి అపరుక్షం కూడా ఉన్నందువల్ల అని హేతు ఇచ్చాడు ఏ విధంగా అంటే సంవేదనవద్ అంటే జ్ఞానం వలే జ్ఞానం జ్ఞానానికి విషయం కాదు కదా జ్ఞానానికి విషయము వేద్య వస్తువులు ఉంటాయి కానీ జ్ఞానం దేనికి వేద్యం కాదు అదే విధంగా ఏ ఆత్మ కూడా స్వయం ప్రకాశం అన్నందు జ్ఞానానికి విషయం కాదు అందుకని సంవిత్ కర్మతామంతరైన అపరోక్ష అని హేతు ఈ ప్రకారంగా అయం బ్రహ్మ అనేటువంటి మహావాక్యంలో అయం అనేటువంటి శబ్దానికి స్వప్రకాశమైనటువంటి ప్రత్యేగాత్మ అని తెలుసుకోవాలి అయం అనే శబ్దానికి అర్థం ఇక ఆత్మ అనే శబ్దానికి అర్థం ఏమిటి దేహాదిషు అపి ఆత్మ శబ్ద ప్రయోగ దర్శనాత్ అత్ర ఆత్మశబ్దేనా కం వివక్షితం ఇత్యాకాంక్ష ఆహా అహంకారాది దేహాంతాలు ప్రత్యేగాత్మతి జీయతి అని అంట ఈ దేహాదుల్లో కూడా ఆత్మత్వ వ్యవహారం అవుతుంది చారువాకులు ఈ శరీరాన్ని దేహం అంటే ఆత్మ అంటారు ఈ శరీరాన్ని మరొక చారువాకులు ఇంద్రియాలను ఆత్మ అంటారు మరొక చారువాకులు మనస్సు అంటారు విజ్ఞానవాది యోగాచారి బుద్ధిని ఆత్మ అంటారు శూన్యవాది శూన్యమే ఆత్మ అంటారు ఈ విధంగా అనేక ఆత్మ శబ్దాన్ని అన్యత్ర అన్యత్ర ప్రయోగం చేస్తున్నారు మరి ఇక్కడ మహావాక్యంలో ఆత్మ శబ్దం ఉంది కదా మరి దాని అర్థం ఏమిటి అన్నాడు కదా ఆత్మ శబ్దానికి అర్థం ఏమిటి అని ఈ విధంగా శంఖ ప్రాప్తమైనప్పుడు అహంకారాది దేహ అంతా అహంకారం మొదలుకొని దేహం పర్యంతం ఏ సంఘాతం ఉండదు ఈ సంఘాతానికి అధిష్టాన రూపంలో సాక్షి రూపంలో ప్రకాశకమై ఏది ఉందో అది ఆత్మ అని తెలుసుకోవాలి అని అంటూ అంకం ద్వారా చెప్తున్నాడు ఆదిహి అహంకారదిహి ప్రాణ మన ఇంద్రియ దేహ సంఘాత స అహంకారాదిహి అహంకారమే ఆదిగా కలిగినటువంటిది ఏదో అది అహంకారాదిహి దేనికి ఆది అంటే ప్రాణమునకు మనస్సునకు ఇంద్రియాలకు ఈ శరీరం అంతటి సంఘాతానికి అంతటికి కూడా మొట్టమొదటిది ఆది అహంకారం ఆ అహంకారం మొదలుకొని తేహ అంత ఎ ఉక్త స దేహాంత అహంకారాది చ అసౌ దేహాంత ఇది తస్మాత్ ఇక దేహము అంతముగా కలిగినటువంటి ఈ సంఘాతంలో మొట్టమొదటిదేది అంటే అహంకారం చివరిదేది అంటే స్థూల శరీరం ఈ అహంకారం మొదలుకొని స్థూల శరీరం వరకు ఈ మధ్యలో ఈ ఇంద్రియాలు పంచకోశాలు జాగ్రత్త అవస్థలు మనస్సు బుద్ధి చిత్తము అహంకారం ఇదంతా కూడా సంఘాతం సమూహం దీనిలో మొట్టమొదటి అహంకారం అయితే చివరిది స్థూల దేహం ఈ అహంకారం మొదలుకొని స్థూలదేహ పర్యంతం ఏ సంఘాతం అయితే ఉందో ఈ సంఘాతం కంతటికి కూడా ప్రత్యేక అంటే లోన ఉన్నటువంటిది ఆంతరం ఉన్నటువంటిది ఏ రూపం చేత అధిష్ఠానతయా అధిష్టాన రూపం చేత మరియు సాక్షితయా సాక్షి రూపం చేత కూడా ఏది ఈ సంఘాతానికి ఆంతరమై ఉన్నదో అది ఆత్మా ఇది గీయతే అస్మిన్ వాక్యే ఇత్యర్థ ఈ మహావాక్యంలో అయం ఆత్మ బ్రహ్మ అనేటువంటి మహావాక్యంలో ఆత్మ శబ్దానికి ఈ అహంకారం మొదలుకొని దేహాంతం కలిగిన సంఘాతం ఏదైతే ఉందో దీనికి అంతటి అధిష్టాన రూపంలో సాక్ష రూపంలో ఉండి ప్రకాశిస్తుందో అది ఆత్మ మహావాక్యంలో చెప్పబడినటువంటి రెండో పదము ఆత్మ శబ్దానికి అర్థం ఈ విధంగా అయం అనే శబ్దానికి అర్థం చెప్పినాడు ఆత్మశబ్దానికి అర్థం చెప్పినాడు అంటే మహావాక్యంలో తొం పదం వరకు చెప్పినాడు ఇప్పుడు బ్రహ్మ పదం గురించి చెప్తాడు బ్రహ్మ అంటే ఎవరు బ్రాహ్మణాది అప్పమశబ్ద ప్రయోగ దర్శనతో తద్వ్యావర్తనాయ అత్ర వివక్షితం అర్థమాహా అయం ఆత్మ బ్రహ్మ అని మహావాక్యం ఉంది అయం ఆత్మ అని రెండు శబ్దాలకు అర్థం చెప్పినాడు మరి బ్రహ్మ శబ్దానికి అర్థం ఏమిటి బ్రహ్మ శబ్దానికి అర్థము అనేకం బ్రహ్మ అంటే బ్రాహ్మణునికూడా బ్రహ్మ అంటారు మరి వేదమునకు కూడా బ్రహ్మ అంటారు మరి జీవునికి కూడా బ్రహ్మ అంటారు ఇట్లా అనేక చోట్ల బ్రహ్మ శబ్దం ప్రయోగం చేయబడుతుంది మరి ఇక్కడ మహావాక్యంలో ఉన్న బ్రహ్మ శబ్దానికి వివక్షత అర్థం ఏమిటి వివక్ష అంటే వక్తు ఇచ్చ వివక్ష ఇక్కడ వక్తయువులు ఇది వేద వాక్యం మరి వేదములో వక్తయులు ఉన్నారు అది ఈశ్వరవాణి ఉన్నది అని ఇకడా ఆ ఈశ్వరుడే వక్తం తెలుసుకోవాలి బ్రహ్మ శబ్దానికి వివక్షతార్థం ఏదో అది శ్లోకంలో చెప్తూ ఉన్నాడు ఎనిమిదో శ్లోకాన్ని ప్రవృత్తం చేశాడు చూడండి దృశ్య మానస్య సర్వస్య జగతత్వం ఈరియతే బ్రహ్మ శబ్దేన తద్బ్రహ్మ స్వప్రకాశాత్మ రూపకం దృశ్య మానస్య సర్వస్య జగతత్వం బ్రహ్మశబ్దేన ఈరియతే ఈ కనపట్టుచున్నటువంటి సంపూర్ణ జగత్తు ఏదైతే ఉన్నదో దాని యొక్క తత్వం ఏదైతే ఉందో అదే బ్రహ్మం అంటాడు తత్వం అంటే ఏమిటి గడ తస్యభావ తత్వం అంటే యథార్థ స్వరూపం ఈ నామరూపం అనేటువంటి జగత్తు యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి చెప్పండి నామ రూపాలన్నీ కూడా మిథ్య కల్పితము మరి కల్పితమైనటువంటి వాస్తవ స్వరూపం ఏ ఉంటుంది అధిష్టానమే ఉంటుంది కల్పిత వస్తువున కిం స్వరూపం అంటే వాస్తవ స్వరూపం అధిష్టానమేవా అని చెప్పిన ప్రకారంగా అధిష్టాన బ్రహ్మమే ఈ నామరూపాత్మకమైన జగత్తు యొక్క తత్వం ఆ తత్వం అనేటువంటి అధిష్టాన రూపంలో ఉన్న వ్యాపక చైతన్యం అయమాత్మ బ్రహ్మ మహావాక్యంలోని బ్రహ్మ శబ్దం తెలుసుకోవాలి అని శ్లోకం ద్వారా చెప్పినాడు తొంభై అంకం చూడండి దృశ్యత్వేన మిథ్యాభూత సర్వస్య ఆకాశాదేహే జగత తత్వం అనగా అధిష్టానత అవధిత్వార్థిం సచ్చిదానందలక్షణం రూపం అస్తి తత్ బ్రహ్మశబ్దేన ఈ అంటే కథ్యతేర్థ ఈ దృశ్య జాతమంతా కూడా కల్పితమున్నది మిథ్యాభూతమున్నది ఈ సంపూర్ణ ఈ అహంకారం మొదలుకొని దేహపర్యంతము ఈ సంఘాతము మరి ఈ సంఘాతానికి కారణమైనటువంటి ఆకాశాది పంచభూతాలు ఈ పంచభూతాలతో కూడినటువంటి సంపూర్ణ జగత్తు ఈ జగత్తంతటికి కూడా తత్వం ఏదైతే ఉందో ఏది అధిష్టానతాధ అవధిత్వేన పారమార్థికం సత్యదానంద లక్షణం ఎదురూపం అస్తి అన్నాడు ఈ జగత్ కూడా నామరూపాత్మకమైనటువంటిది ఈ నామరూప జగత్తు ఇది మిథ్యా రూపం ఉన్నది మిథ్యా అంటే బాధ యోగ్యం ఉంది అని తెలుసుకోవాలి మిథ్యాత్వ నిశ్చయానికే బాధ అంటాం అంటే బాధ యోగ్యం ఏదైతే ఉంటుందో అది మిథ్యా పదార్థం ఉంటుంది ఎవరు అంటే జగత్తు మరి ఏదైతే మిథ్యా పదార్థం ఉంటుందో ఏది కల్పిత పదార్థం ఉంటుందో అది అధిష్టానం లేకుండా ఉండడానికి అవకాశం లేదు నిరధిష్టాన విభ్రాంతి కాక్య సిద్ధిత మనకు ముందు ముందు విద్యారాయణ గురుదేవులే చెప్తారు అధిష్టానం లేకుండా అధ్యస్థ వస్తువు కనిపించడానికి అవకాశం లేదు మరి ఈ నామరూప జగత్తు ఆకాశాది ప్రపంచం మీదైతే ఉందో మరి ఇదంతా కల్పితం అన్నప్పుడు మిథ్యా రూపం అన్నప్పుడు మరి అధిష్టానం ఉండాలి కదా అవధి రూపంలో పరమార్థికమైనటువంటి సచ్చిదానంద రూపమైనటువంటి ఏ వస్తువు ఉన్నదో అదే ఈ అయమాత్మ బ్రహ్మ మహావాక్యంలోని బ్రహ్మ శబ్దం తెలుసుకోవాలి అని చెప్పినాడు ఏది మిథ్యా వస్తువు ఉంటుందో అది జ్ఞానాంతరం చేత ఏమవుతుంది సాక్షాత్కృతే త్వధిష్టానే సమనంతర నిశ్చితి అధ్యశ్యమానం నా స్థితి బాధ ఇత్యతే బుధై అని శ్రీ స్వయం ప్రకాశానందయతి అనేటువంటి మహాత్ముడు వేదాంత సిద్ధాంత ముక్తవారిలో బాధ యొక్క లక్షణం చేస్తున్నాడు అజ్ఞాన దశలో ఏదైతే భ్రాంతి చేత కనపడుతుందో ఈ విధంగా మందకారంలో రజ్జు సర్పం యొక్క భ్రాంతి అయింది అనుకోండి ఆ భ్రాంతి ఎప్పుడు నివృత్తి అవుతుంది అని అంటే అధిష్టాన జ్ఞానం అయినప్పుడు సాక్షాత్కృతే త్వధిష్ఠానే అధిష్టానం యొక్క సాక్షాత్కారమైనప్పుడు సమనంతర నిశ్చితి ఆ తర్వాత నిశ్చయమౌతుంది ఏమని అవుతుంది అధిష్టానమేవా అని ఏ విధంగా పాము పాము అని భ్రమలో పడి భయపడ్డాడు కాని ప్రకాశం యొక్క సహాయం చేత చీర దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది పాము కాదు మరేమనగా తాడు అని తెలిసిపోయింది ఇప్పుడు తాడు అనేటువంటి జ్ఞానం కలిగింది అంటే అధిష్టానమే కదా తాడు ఆ అధిష్టాన జ్ఞానం కలిగింది కలిగిన తర్వాత ఇప్పుడు ఇంత పూర్వము ప్రతీయమానమైనటువంటి సర్పం ఉందా లేదు ఏమైంది బాధ అయిపోయింది అంటే మిత్యత్వ నిశ్చయం అంటే త్రైకాలిక అభావం నిశ్చయం అయిపోయింది పూర్వము లేకుండే చూస్తున్నప్పుడు కూడా లేదు మరి అధిష్ఠాన జ్ఞానమైన తర్వాత కూడా లేదు అని త్రైకాలిక అభావం నిశ్చయం అయింది దీనికే ంటారు దానికే మిథ అంటారు మరి ఈ బాధ ఒకటకు యోగ్యమైనటువంటి ఏదైతే నామరూపమైనటువంటి ప్రపంచం ఉన్నదో మరి దీనికి అధిష్టానం ఒకటి ఉండాలి కదా అది చెప్పినాడు ఇక్కడ అధిష్టానతయా తద్ అవధిత్వేనచ అధిష్టాన రూపంలో ఉండి ఈ నామరూప జగత్తునకు బాధ చేసిన తర్వాత ఆ బాధకు అవధి రూపంలో అవసాన రూపంలో ఏదైతే ఉంటుందో ఆ పారమార్థికమైనటువంటి సచ్చిదానంద రూపమైనటువంటి ఏ వస్తువు ఉన్నదో అదే బ్రహ్మ వస్తువు అని తెలుసుకోవాలి ఎందుకనంటే నామరూపాలు ఏవైతే మిథ్యా వస్తువులు ఉన్నాయో అవి నాశనమైపోతే ఇంక మిగిలేదేమున్నది చెప్పండి అదృష్ట వస్తువు నాశనం అయితే ఇంక మిగిలింది అధిష్టానమే అధిష్టానావశోహే నా సహకల్పిత వస్తున భావ శైవహ్య భావత్వం నా స్వభావస్య భావత భాభావ స్వభావాభ్యాం అన్యేవ హి కల్పిత అంటూ సూత సంహిత యజ్ఞ వైభవ ఖండము రెండో డాష్ ఎనిమిదవ శ్లోకం చెప్తుంది అధ్యస్థ వస్తువు యొక్క నాశనము అంటేనే అధిష్టానము అధ్యస్థ వస్తువు యొక్క నాశనం వేరు అధిష్టానం వేరు కాదు ఆ అధిష్టాన రూపంలో ఏదైతే అబాధితమై ఉన్నదో పారమార్థికమై ఉన్నదో పారమార్థికం దేనికంటారు త్రిసు కాలేశు ఏక రూపేణ అవస్థిత యో వస్తువు స పారమార్థిక మూడు కాలాల్లో ఏక రూపమై అంటే అవ్యభిచరితమై ఏ విధంగా పరిణామాన్ని పొందకుండా జంకత్యం ఏ వస్తువు అయితే ఉంటుందో మూడు కాలాల్లో అది పారమార్థిక వస్తువు అట్లాంటి వస్తువు ఏముంటుందో చెప్పండి సచ్చిదానందమైనటువంటి బ్రహ్మ వస్తువు అదే అయమాత్మ అనేటువంటి మహావాక్యంలో బ్రహ్మ శబ్దం చేత తెలుసుకోవాలి మరి ఈ బ్రహ్మము మరి ఆ ప్రత్యేకాత్మ ఈ రెండు ఒకటే అని చెప్తున్నాడు గ్రంథకర్త ఎందుకంటే మహావాక్యం అన్నప్పుడే దాని యొక్క లక్షణం ఏమిటి జీవ బ్రహ్మ బోధక వచనం మహావాక్యం మరి ఇప్పుడు జీవబ్రహ్మల యొక్క అభేదాన్ని చేయాలి కదా మహావాక్యం మరి అభేదాన్ని ఏ విధంగా చెప్పారు ఇక్కడ అయమాత్మ బ్రహ్మలో అని అంటే సమానాధికరణ్య బలం చేత ఆ తెలుసుకోవాలి భిన్న ప్రవృత్తి నిమిత్తానం శబ్దానా ఏకస్మిన్ అర్థే వృత్తి లేదా ప్రవృత్తి దానికి సామానాధికరణం అంటారు అంటే అయమనే శబ్దం ఆత్మనే ఆత్మ ఇవి కూడా ప్రథమ విభక్తిలో ఉన్నాయి బ్రహ్మ శబ్దం కూడా ప్రథమ విభక్తిలో ఉన్నది రెండు సమాన విభక్తులు ఉన్నాయి కాబట్టి వీటిలో ఏకత ఉంటుంది ఐక్యము ఉంటుంది సామానాధికారి ఉంటుంది ఈ సామానాధికరణ బలం చేత ఈ ప్రత్యేగాత్మయే ఆ బ్రహ్మము అని ఈ విధంగా తెలుసుకోవాలి మరి ఈ బ్రహ్మాత్మ యొక్క ఏకత్వాన్ని శ్లోకంలో ఏ విధంగా చెప్తున్నాడు గ్రంథకర్త అంటే చివరి శబ్దం ఉంది చూడండి స్వప్రకాశ రూపకం స్వయం ప్రకాశ ఆత్మ అయమాత్మ అనే శబ్దం ద్వారా ప్రత్యేకాత్మను తెలుసుకున్నాము అదే జగత్తు యొక్క బాధకు అవధి రూపంలో అదిష్టాన రూపంలో స్వయం ప్రకాశమై పరమార్థిక సచ్చిదానంద రూపమైనటువంటి ఏ పరబ్రహ్మ వస్తున్నదో అదే ప్రత్యేగాత్మ ఈ ప్రత్యేగాత్మనే ఆ బ్రహ్మము అని మనకు శ్లోకంలోని చివరి పాదం చెప్తోంది తద్ బ్రహ్మ స్వప్రకాశాత్మ రూపకం అని అంటారు అంకం చూడండి ఏదోక్త లక్షణం బ్రహ్మ తత్ స్వప్రకాశాత్మ రూపం అంటే స్వరూపం ఎస్ తత్ స్వప్రకాశాత్మ రూపకం స ఏవ ఇత్య బ్రహ్మ శబ్దం చేత ఏదైతే మనం ఇప్పుడు తెలుసుకుంటూ వచ్చామో అదే అయం ఆత్మా శబ్దం చేత ఏదైతే స్వయం ప్రకాశ ప్రత్యేకాత్మని తెలుసుకున్నామో అది ఈ రెండు కూడా ఒక్కటే అని తెలుసుకోవాలి సామానాధికారణ బలం చేత రూపం అంటే స్వరూపం రూపం అంటే స్వరూపం తెలుసుకోవాలి అంటే ఈ జీవాత్మయే ఆ పరమాత్మ అని ఈ విధంగా జీవ బ్రహ్మల యొక్క ఐక్యాన్ని చెప్పింది అయమాత్మ అనేటువంటి మహావాక్యం ఈ ప్రకారంగా మహావాక్య వివేకమనబడు ఐదో ప్రకరణము ఉపసంహారం చేయబడుతుంది ఇది శ్రీ పంచదశ్యామ్ మహావాక్య వివేక ఈ విధంగా శ్రీ వేదాంత పంచదశలో మహావాక్య వివేకమనబడు ఐదో ప్రకరణము ముగిసింది శ్రీ రామకృష్ణుల కూడా ముగిస్తూ శ్రీమద్ పరమహంస పరివరాజకాచార్య శ్రీమద్ భారతీ తీర్థ విద్యారణ్య మునివర్య కంకరేణ రామకృష్ణ్య విదుషా విరచి మహావాక్య వివేకాఖ్య సమాప్త సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్య కరవాహ తేజస్వినీతమస్సు మా విద్విషావహై